కీర్తన సంఖ్య మూడు వందల పదిహేను తగుమునులు ఋషులు తపములుసేయగ గగనము మోచియు కర్మము తెగదా ధరణీధర మందరధర నగధర చిరకౌస్తుభర శ్రీధరా కరిగాచితి కాకముగాచితి కరుణకు పాత్రము కలదిదియా భవహర మురహర భక్త పాపహర భువన భారహర పురహరా కవిసిన ఉరుతను గద్దను మెచ్చితివి దయకు నివియా గురుతు శ్రీవేంకటపతి శేషగరుడపతి భూవనితాపతి భూతపతి గోవుల వేలితి కోతులనేలితి పావనపు కృపకు పాత్రములివియా